తొంభై తొమ్మిది నిజము చెప్పినేని నిష్ఠూరమొచ్చును చెప్పరాదు నిజము జగతి రోష్టు అధిక పరమరహస్యమచలసిద్ధాంతంబు అఖిల జీవసంగ ఆత్మలింగ భావము జీవాత్మ ఏ శరీరములో ప్రవేశించినా దాని వెంట ఆ శరీరములో ప్రవేశించి అక్కడ కర్మరీత్యా ఏమి జరుగవలెనో ఆ పనులను శరీరము ద్వారా చేయించు ఓ ఆత్మ వినుము ప్రపంచములో నిజమును తొందరగా అర్థము చేసుకును వారు చాలా తక్కువ వారికి అర్థము కానప్పుడు సత్యము చెప్పినా వాని నిష్ఠూరముగా చూచెదరు ప్రపంచ విషయములలో ఎట్లు చెప్పినా పర్వాలేదుగాని జ్ఞానబోధలలో మాత్రము నిజమే చెప్పవలసి ఉన్నది నిజము చెప్పితే అర్థము కానివారికి విరోధిగా నిష్ఠూరముగా ఉండవలసిన పని ఏర్పడును అందువలన యథార్థమును అర్థము చేసుకొను స్థోమత మనుషులో తొరుకు వరకు పరమరహస్యమైన బట్టబయలు అనగా అచేల సిద్ధాంతమును చెప్పరాదు